రాజాణస్తంగోతిభిశీల సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య భే గురుపరంపరా ం సహనావతు సహనౌర్నస్సు సహవీయకరవై తేజస్వినీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఖం బ్రహ్మా ఏకం హి పరం బ్రహ్మ ద్వైతాద్వైతాత్మకం దీని మీద ఇప్పుడు చర్చ ఏమంటే అథ అభ్యుపగమ్య బ్రూమ అథాపి అభ్యుపగమ్య బ్రూమ ద్వైతౌ అద్వైతం పరస్పర విరుద్ధములు అంటే ఎలా ఉంటుంది మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఇది ఉందంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు అలాంటి వాటిని కలిపి మీరు కల కట్ట కట్టకూడదు అటువంటి వాటిని రెండింటినీ ఒక దారితో పెట్టకూడదు పదాలు సమాసం కుదురుతుంది పదాల సంస్కృత పదాలు కాబట్టి సమాసంలో పడవచ్చు అంత మాత్రం తత్వంలో అలా వర్కౌట్ కాదు సో ఇప్పుడు ఒక మీ చేతితో ముట్టుకుంటే చల్లగా ఉంటుంది లేదా చేతితో ముట్టుకుంటే వెచ్చగా ఉంటుంది ఏదైనా తీశారు దాట్ అలా కాకుండా ఒక వస్తువు ముట్టుకున్నప్పుడు చల్లగాను ఉంది వెచ్చగానూ ఉంది అదే వస్తువు అలా ఉండదు అలా ఉండదు ఆ వస్తువుకి ఇటువైపు చల్లగా ఉంది అటువేపు వెచ్చగా ఉంది అది వేరే సంగతి కాబట్టి ఒకే సందర్భంలో చల్లదనము వెచ్చదనము కలిసి ఉండవు ఇంటే చల్లగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది ఎందుకంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ సో ఈ దిక్కు ఇది ఏ దిక్కిది అంటే తూర్పు ఇది తూర్పు పడమర అనకూడదు తూర్పు పడమరా అనే దిక్కే ఉండదు అయితే తూర్పు అవుతుంది అయితే పడమర తూర్పు ఉత్తరం ఉంటుంది ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ ఉంటుంది వెస్ట్ నార్త్ అంటే నార్త్ వెస్ట్ ఉంటుంది కానీ వెస్ట్ ఈస్ట్ అలాంటి డైరెక్షన్ ఎప్పుడైనా విన్నారా మీరు ఉండదు ఎందుకంటే మీరు వెస్ట్ అన్నారంటే ఇట్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ ఈస్ట్ ఈస్ట్ని రూల్ అవుట్ చేస్తేనే వెస్ట్ అవుతుంది వెస్ట్ని రూల్ అవుట్ చేస్తేనే ఈస్ట్ అవుతుంది సిమిలర్లీ ద్వైత అన్న ద్వైత లాంటిది వాటిని కలిపి ఓ ముద్ద చేయటం అది సరికాదు కాబట్టి అది అంగీకారం కాదు అయినప్పటికీ అథాపి అభ్యుపగమ్య బ్రూమ సరే శాస్త్రానికి ప్రమాదం వచ్చేస్తుంది విరోధం వచ్చేస్తుంది శాస్త్రం వ్యర్థం కావలసి వస్తుంది అద్వైతమే తత్వం అంటే శాస్త్రం వ్యర్థమైపోతుందయా మాకు ఆ మాత్రం కామన్ లేకపోలేదు ద్వైతాద్వైతాల విరుద్ధం లేదని మాకు తెలుసు అయినా కూడా శాస్త్రాన్ని కాపాడడం కోసం మేము ద్వైతాద్వైతము అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని పెట్టాము అని ఈ ఆచార్యులు చెప్పారు అంటే శంకరుడు అంటున్నారు అభ్యుపగమ్య బ్రూహ ఈ శాస్త్రాన్ని కాపాడాలి అని ఒక దృష్టి ఉంది ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒకసారి శాస్త్రాన్ని రక్షించాలి అని నేను అన్నప్పుడు నాన్నగారే ఉన్నాడంటే శాస్త్రం మనల్ని రక్షిస్తుంది మనం శాస్త్రం యొక్క రక్షణని పొందాలి తప్ప మనం శాస్త్రాన్ని రక్షిస్తున్నామని అనుకోరాదు అని ఒక మాట అన్నాను తర్వాత ఇంకో సందర్భంలో వీరి కొలీగ్ ఇంకో శాస్త్రి గారు ఉండేవారు ఆయన ఏమయ్యేవారంటే ఎవళ్ళెవళ్ళైతే శాస్త్రాన్ని రక్షిస్తామని రక్షిస్తున్నారో అంటే ఆ ప్రయత్నంలో ఉన్నారు రక్షిస్తూ ఉంటారు వాళ్ళెవళ్ళు కూడా శాస్త్రం చదువుకోరు అని ఒక ప్రిన్సిపల్ చెప్పారు శాస్త్ర రక్షణ పరిషత్ అనేది ఏదైనా ఒకటి దాని కార్యవర్గం ఉంటుంది పెద్ద కార్యవర్గం ఒకటింది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ గౌరవ సభ్యులు ఇలాగ లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో వాళ్ళు ఎవ్వళ్ళు శాస్త్రం చదువుకోరు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ శాస్త్ర రక్షణే చేస్తారు శాస్త్రం వాళ్ళు ఎవరు చదువుకోరు ఇది ఒక విద్రూరం ఇది దాంట్లో ఉన్న నాకు ఇప్పటికే అంతపట్టలేదు ఎనీవే కానీ ఒకటి శాస్త్రాన్ని రక్షించటం కోసం మేము కూనుకున్నాము అని అన్నప్పుడల్లా అనిపిస్తుంది చేయవలసింది అది కాదేమో ఇటువల్స్ ది ఆపోజిట్ శాస్త్రం ఉన్నది దాన్ని మనం రక్షించటం అది మనల్ని రక్షించేట్లాగా మనం దాన్ని అధ్యయనం చేయాలి అని అనిపిస్తుంది ఇక్కడ కూడా ద్వైతాద్వైతవాదం ఎందుకు వచ్చిందంటే శాస్త్రాన్ని కాపాడడం కోసం వచ్చింది మనిషి ముఖ్యమా శాస్త్రం ముఖ్యమా ఈ పాయింట్ నేను డిస్కస్ చేశాను హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి వర్షిప్ నేను శాస్త్రాన్ని కాదు వర్షిప్ చేయడం ఆ శాస్త్రాన్ని ఉపయోగించి మానవ హృదయానికి సేద తీర్చే ప్రయత్నం హెల్ప్ మీరు చేయాలి ఆ శాస్త్రం మానవుని హృదయంలో ఉండే భారాన్ని తగ్గిస్తుంది దెన్ ఇట్ హ్యాజ్ ఎ వాల్యూ ఏదైనా అంతే అంతేగాని మానవుని హృదయంతో సంబంధం లేదు ఈ శాస్త్రాన్ని అలా హైపెడల్స్లో పెట్టి మేము రక్షించడానికి కోరుకున్నాము అంటే ఇట్ ఈజ్ ఏ డిస్ట్రాప్షన్ అలాంటి దృష్టాంశం వల్ల మీకు చాలా దోషాలు ఉత్పన్నం ఉంటాయి ముఖ్యంగా దాంట్లో వచ్చే దోషం ఏటో కూడా నేను మీకు మనవి చేశాను అదేమంటే సంస్థలు ధర్మ సంస్థలు అవన్నీ పెరిగి ఆ పెరుగుదలకి అమాయకులు బలైపోతూ ఉంటారు ఆ సంస్థలు అలా పెరగాలంటే మేము శాస్త్రం చదువుకున్నామని వస్తాడు వాడికి శాస్త్రం ఉండదు నా మొహం ఉండదు అలా బ్రహ్మచారి అంటాడు అలా బ్రహ్మచారిగా ఏళ్లు గడిపేస్తూ ఉంటాడు చదువు సంధ్యాయం ఏమి ఉండదు రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళేటువంటి సంస్కారం ఉండదు రాగద్వేషాల్లోనే ఉండిపోతాడు చదువు ఉండదు బ్రహ్మచారి ఘోటకం బ్రహ్మచారిలో తయారవుతాడు ఆశ్రమాన్ని విడిచిపెట్టలేడు ఎందుకంటే హీ కెనాట్ గో బ్యాక్ వేర్ విల్ హీ గో బ్యాక్ కెనాట్ గో బ్యాక్ వాణ్ణి తన్ని ఏ అమ్మాయి పెళ్ళాడు కాబట్టి హీ కెనాట్ గో బ్యాక్ ఎక్కడికి వెళ్తాడు లేకపోతే ఆశ్రమంలో అలా కొనసాగుతూ ఉంటాడు ముప్పై ఏళ్ళు ఉంటాడు నలభై ఏళ్ళు ఉంటాడు ఆశ్రమంలో ఆశ్రమానికి సేవ చేస్తూ ఉంటాడు అతని జీవితం అంతా ఆశ్రమానికి ధారకు వస్తున్నట్టుగా తయారవుతుంది అతను ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాడు ఏదైతే ఎక్కడికి వెళ్ళలేడు కాబట్టి ఆశ్రమంలో ఉన్నాడు కానీ అతనికి ఆశ్రమం అంటే ఒడుమంట దాంతో పాలిటిక్స్ ఏమో చేస్తూ ఉంటాడు ఆ గురువు గారికి ఆయన చెక్కు సంతకం గురువు గారి దగ్గర ఉంది కాబట్టి ఏదో తల ఉంచి ఉంటాడు లేకపోతే ఆయన మీద ప్రేమ కూడా ఏమి ఉండదు ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఉంటాయి ఏమైనా ఈ గురువు గారు నా మీద తక్కువ ప్రేమ చూపించి వాడికి ఎవరికో పొజిషన్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి మామూలుగా ఆఫీసులో ఉద్యోగస్తులకి బాస్ మీద ఉన్న కంప్లైంట్స్ వంటి కంప్లైంట్స్ గురువు మీద ఉంటాయి చాలా తీవ్రమైన రాగద్వేషాలు ఉంటాయి శాస్త్రం ఏం సంస్కృతం చదువుకోలేదు ఏది చదువుకోలేదు అది బ్రహ్మచారి ఇటువంటి బ్రహ్మచారులు మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడతారు ఈ ఆశ్రమాల్లో ఎలా తయారయ్యి ఈ స్పీషీస్ ఎక్కడ ఎలా క్రియేట్ అయ్యింది అంటే ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఎన్ఫోసిస్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఆశ్రమం ఆశ్రం ప్రొటెక్ట్ చేయాలి ఆశ్రమాన్ని అభివృద్ధికి తీసుకురావాలి అనే ఎన్ఫోసిస్ నుంచి వచ్చింది ఆ ప్రాబ్లం నేను ఓసారి ఓ ఆశ్రమంలో మాట చెప్పాను ఏదో ఆశ్రమంలో ఏదో ఆ పాఠం చెప్తే పాఠంలో కొంచెం స్వేచ్ఛ ఉంటుంది మనం అదేలా చెప్పచ్చు పాఠంలో ఆశ్రమం ఇనాగరేషన్ సెరిమనీలో చెప్పడం అప్పుడు ఈ ఆశ్రమం ఈ సమాజాన్ని ఎంత చేసింది ఎంత అలాగే చెప్తాం కానీ పాఠంలో ఇలాంటి యూ గెడ్ రిలీజ్ సో దోటా దేవ మాట ఈ సత్సంగంలో ఏదో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈ ఆశ్రమాన్ని ఇప్పుడు ఉన్న సైజుకి డబుల్ చేయడం అని ఇలాగేదో చర్చ ప్రారంభమైంది అంటే నేనేం చెప్పానంటే చూడు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ది ఆశ్రం ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ది ఆశ్రం అంటే మరి అవతల వాడు ఉన్నాడు దెన్ అబౌట్ వాట్ అబౌట్ ది మహాత్మా ద గురు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ది గురు దెన్ అబౌట్ వాట్ ఇట్ ఈజ్ అబౌట్ ది వేదాంత నో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ది వేదాంత దెన్ అబౌట్ వాట్ It is about your confusion in the family. And they are a star type of a family. Ah. I mean, please explain on that. Are you a samsari or not? Yeah, you are a samsari. And so you have to find solution for uh, the negation of samsara. But what are you doing? You want to protect the guru, you want to protect the asana, you want to protect the shastra. You are confused. So it is about your confusion. You don't want to know about this. You don't want to know about this building in the hospital, you want to know about building in the hospital, and you don't want to know about it. లేకపోతే పోనీ స్వామీజీ పదమొహం ఆయన బ్రవరికీ కుర్చీలకి పాఠం చెప్తాడా ఓ నలుగురు వేళ్ళు కూర్చోండి రాయన ముందు లేకపోతే తోడు కూడా ఉండదు వీక్షించేరు కూడా అందుకోసం వస్తున్నారా ఇఫ్ యూ డూ దట్ యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ దేన్ ఆల్ఫోన్ యూ హెవ్ ఇట్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ దట్ ఈస్ ఇన్ కన్ఫ్యూషన్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజ్డ్ అనే మాట నేను మార్చట్లేదు ఎందుకంటే నాకు చాలా నచ్చింది పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ఎందుకంటే వాళ్ళకి తమకి ఏది కావాలో కూడా వాళ్ళకి తెలియదు ధనం వెంటబడతారు ధనం వల్ల ఏదో ఏదో ఉద్ధరిస్తుందని చెప్పేసి వెంటబడతారు కన్ఫ్యూషన్ కదా భోగాలు వెంటబడతారు కన్ఫ్యూషన్ భోగాలు వెంటబడతారు అగైన్ కన్ఫ్యూషన్ ఎన్నో వాటి హౌతుడు తర్వాత శాస్త్రం చదివే సందర్భంలో కూడా శాస్త్ర పాండిత్యము అయితే శాస్త్ర రక్షణ ఇటువంటి వాటి వెంటబడతారు అగెయిన్ కన్ఫ్యూజ్ పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూస్ సో ఇట్ ఈజ్ అబౌట్ యూర్ కన్ఫ్యూజన్ కాబట్టి ద్వైతాద్వైతం గొప్పదా అద్వైతం గొప్పదా ఇట్ ఈజ్ నాట్ అబౌట్ దాట్ ఇట్ డజన్ మ్యాటర్ ఇప్పుడు అద్వైతం గొప్పదో ఏదో ఒకటి గొప్పదవుతుంది దాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ జన్మ మృత్యువులు ఫేస్ చేస్తున్నాను నేను సుఖ దుఃఖాలు ఫేస్ చేస్తున్నాను శోక మొహాలు ఫేస్ చేస్తున్నాను సంసారంలో పడి గిళ్ళగిల్లాడుతున్నాను దట్ ఇది పాయింట్ ఇట్ ఈజ్ అబౌట్ దాట్ ఈజ్ నాట్ ద్వైత ఏదైతే మనకేమండదు ఇప్పుడు సామాన్య మానవుడు ఉన్నాడు ఇన్ఫ్లేషన్ పాపం కష్టపడుతున్నాడు ఇన్ఫ్లేషన్ బరువులో ఈయన ప్రెసిడెంట్ అయ్యాడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా ఈ నాట్ కన్సర్న్ అబౌట్ దాట్ ఎవడు ప్రెసిడెంట్ అయితే మంచిది హూ కేర్స్ ఫర్ ఆల్ దాట్ ఎవడు నెగ్గాడు హూ కేర్స్ we are at uh, some social వీఆర్ లుకింగ్ అట్ సమ్ సోషల్ సిచ్యువేషన్ వేర్ వీ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ అంతేగాని ఎవడితే ఏమిటి ఎవడో ఒడితేనేమిటి ఎవడు ప్రెసిడెంట్ అయితేనే హూ కేర్స్ ఫర్ ఆల్ దాట్ అసలు ఇవన్నీ ఉన్నది దానికోసం మీరు దాన్ని ఎగ్లెక్ట్ చేసి ఇవన్నీ పట్టుకుంటే ఉపయోగం ఉంది అలాగే శాస్త్ర విషయంలో కూడా కాబట్టి ద్వైతాద్వైతం మీద మాకేం ప్రత్యేకమైన ద్వేషం ఏం లేదు అది మంచిదైతే స్వీకరించడానికి అభ్యంతరం లేదు అభ్యుపగమ్య బ్రూమ దట్ అస్ our దట్ విల్ రిజాల్వ్ అవర్ కన్ఫ్యూషన్ దట్ విల్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ దెన్ వీ కెన్ టేక్ ఇట్ బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ సో ఎనీవే ఇదంతా డైగ్రెషన్ తను మీ బ్యాక్ టు ది పాయింట్ ద్వైతాద్వైతాన్ని ఎందుకు పెట్టారు శాస్త్ర రక్షణ కోసం పెట్టారు అది కూడా సాధ్యం కాదు అని అది ఆర్గ్యుమెంట్ ద్వైతాద్వైతాత్మకత్వే శాస్త్ర విరోధస్ తుల్యత్వాత్ ఏమంటే బ్రహ్మ అద్వైతమైతే గురువు శిష్యుడు బోధ అనే ద్వైతము పొసగదు కాబట్టి శాస్త్రం వ్యర్థమవుతుంది అనే కాంట్రడిక్షన్ లో మనం పడిపోతాము అందుకదా వాళ్ళ ఆర్గ్యుమెంట్ అందుకోసం ద్వైతాద్వైతం పెట్టాము అనికదా వాళ్ళు అనేది శంకర్లు ఏమంటున్నారంటే వాళ్ళు వ్యతిమోహం ద్వైతాద్వైతం బ్రహ్మద్వైతాద్వైత రూపము అంటే బ్రహ్మయే ద్వైతము బ్రహ్మయే అద్వైతము ద్వైతాద్వైతాత్మకం అద్వైతాత్మకం కాదు ద్వైతాద్వైతాత్మకం బ్రహ్మ అంటే బ్రహ్మయే అద్వైతము బ్రహ్మయే ద్వైతము అని అంగీకరించినప్పుడు కూడా ఈ శాస్త్ర విరోధం సమానమే దాంట్లో మార్పు ఏం రాదు కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు अति संग्रहवाक्य सुद्रादिवैता अभ्युपग्छा न्यदस्वंतर तदापी भवुक्ता शास्त्र विरोधा न मुच्यामे अखाख्या సో ఈ ద్వైతాద్వైతం అంటే ఏమిటో తెలుసునండి బ్రహ్మ అద్వయం బ్రహ్మ ద్వైతం ఆల్సో అదే అంటే ఇప్పుడు ఎన్ని బ్రహ్మలు ఉన్నాయి రెండు బ్రహ్మలు ఉన్నాయి ఎన్నోనోన్నాను రెండు బ్రహ్మలే ఉండవండి ఒకే బ్రహ్మ ఉంటుంది మేము అంత చేతకారి వాళ్ళు ఏం కాదు అంత రెండు బ్రహ్మలు ఉండవు ఒకే బ్రహ్మ ఉంటుంది ఆ బ్రహ్మే అద్వైతము ఆ బ్రహ్మే ద్వైతము సముద్రం అని చెప్పాం కా సముద్రంలాగా సముద్ర దృష్టాంతం మీరు చూసుకోండి అని పూర్వపక్షం అంటున్నాడు ఓకే అవును ఇప్పుడు చెప్పండి బ్రహ్మ ఏనా ఉన్నది బ్రహ్మ కంటే భిన్నంగా ఏదైనా ఇంకేదైనా ఉందా మీ ద్వైతాద్వైతంలో అబ్బబ్బే బ్రహ్మకంటే భిన్నంగా ఏమి ఉండదు ఉంటుంది ఆ బ్రహ్మే అద్వైతంగా ఉంటుంది ఆ బ్రహ్మే ద్వైతంగా ఉంటుంది ఇలాగంటి సందర్భంలో కూడా ఆ విధంగా ద్వైతాద్వైతాన్ని స్వీకరించినప్పుడు కూడా ఈ శాస్త్ర విరోధం నుండి మనకి విముక్తి రాదు కథం ఎలాగా ఎందుకని ఏకం హి పరం బ్రహ్మా ద్వైతాద్వైతాత్మకం తోకమోహాద్యత్వాత్ ఉపదేశం నకాంక్ష ఇప్పుడు అద్వైతంగా ఉన్నదేది బ్రహ్మ ఏమండి అదే బ్రహ్మ ద్వైతంగా ఉంది అంటే ఈ జీవులు జగత్తు ఈ ద్వైతంగా ఆ బ్రహ్మయే ఉంది బ్రహ్మే ఉన్నది ఇంకా బ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేదు ద్వైతంగా ఉన్నప్పుడు కూడా కాబట్టి ఆ బ్రహ్మ అద్వైతం ఉన్నప్పుడు బ్రహ్మే ద్వైతం ఉన్నప్పుడు బ్రహ్మే బ్రహ్మకి శోకమోహాలు ఉంటాయా ఉండవు కాబట్టి శోకమోహాలను నిరు నివారించటం కోసం శాస్త్రం వచ్చింది శాస్త్రం యొక్క అపేక్ష బ్రహ్మకి లేదు కాబట్టి శాస్త్రం వ్యర్థము అంతే కదా ఇప్పుడు ద్వైతంగా ఉన్నది ఎవరు బ్రహ్మే ద్వైతంగా బ్రహ్మే ఉంది అద్వైతంగా బ్రహ్మే ఉంది అద్వైతంలో శోకమోహాల ప్రసక్తి ఎలాగూ లేదు ద్వైతంలో కదా శోకమోహాలు ఉండేది ద్వైతంలో ఎవరున్నారు బ్రహ్ముండి బ్రహ్మండికి శోకమోహాలు ఉండవు బ్రహ్మకి శోకమోహాలు ఏమిటండి ద్వైతంగా ఉన్నా కూడా శోకమోహాలు ఉండడానికి వీర్లేదు కాబట్టి శాస్త్రం వ్యర్థమవుతుంది ఎందుకంటే ఆ బ్రహ్మకైతే ఉపదేశం అక్కర్లేదు ఎందుకంటే బ్రహ్మ శోకమోహములకు అతీతం కనుక కాబట్టి ద్వైతాద్వైతము నువ్వు శాస్త్ర విరోధాన్ని నువ్వు ఏమి తొలగించినట్లయింది కానే లేదు నచ్చ ఉపదేష్ట అన్యహ ద్వైతాద్వైత రూపస్ బ్రహ్మణ ఏకస్ ఏవా అభ్యుపగమాత్ వాళ్ళ అభ్యుపగమము అంటే వాళ్ళ యొక్క స్టాండ్ పాయింట్ ఏమిటంటే వాళ్ళు వాళ్ళు చెప్పే థీసెస్ ఏమిటంటే బ్రహ్మ ఒక్కటివే అంటే మళ్ళీ చెప్తూ చూడండి కాబట్టి బ్రహ్మయే ద్వైతము బ్రహ్మయే అద్వైతం అన్నారు కదా అంటే ఇప్పుడు రెండు బ్రహ్మలు ఉన్నాయి అవివే రెండు బ్రహ్మలే ఒక్కటే బ్రహ్మ ఓకే నెంబర్ వన్ తర్వాత ఈ ఈ ఒకటే బ్రహ్మ అదే ద్వైతము అదే అద్వైతము అదే ద్వైతము అన్నారు కదా బ్రహ్మ కంటే భిన్నమైంది ఏదైనా ఉందా అద్వైత సందర్భంలో బ్రహ్మ కంటే భిన్నమైంది ఏదైనా ఉందా అని అడగడం అనవసరం ఎందుకంటే అద్వైత సందర్భంలో బ్రహ్మ కంటే భిన్నమైనది ఇంకొకటి ఉండదు ఎలాగా పోనీ ద్వైత సందర్భంలో బ్రహ్మ కంటే ఏదైనా ఉందా అంటే లేదండి అని చెప్తారు ఇప్పుడు సముద్రం కంటే భిన్న సముద్రమే ఈ తరంగాలు కరటాలు ఇన్నింటికన్నా ఉందన్నప్పుడు సముద్రం కంటే భిన్నమైంది ఏదైనా ఉందా లేదు కాబట్టి బ్రహ్మ కంటే ఏది లేదు ద్వైతంలోనూ లేదు అద్వైతంలోనూ లేదు అటువంటప్పుడు ఆ బ్రహ్మ అటువంటిప్పుడు ఉపదేశించే గురువు వేరు ఉపదేశింపబడే శిష్యుడు వేరు ఉపదేశించబడే శాస్త్రం ఒకటి ఉంది అనే ఆ గురు శిష్య శాస్త్రముల యొక్క త్రిపుటి ఎక్కడి నుంచి పుట్టుకొస్తావు అలాంటి త్రిపుటికి సవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఉపదేశించేవాడు లేడు ఉపదేశించబడి వాడు లేడు ఎందుకంటే బ్రహ్మకంటే భిన్నంగా ఏది లేదుగా ద్వైతంలో కూడా కాబట్టి శాస్త్రము వ్యర్థము కాక తప్పదు కాబట్టి శాస్త్రం వ్యర్థమే ద్వైతాద్వైతములలో వ్యర్థమే మరి అద్వైతంలో అద్వైతంలో వ్యర్థం నువ్వు ఎలాగో చెప్పావు కదా అద్వైతంలో వ్యర్థం అవుతోంది కాబట్టి దాన్ని కాపాడటం కోసమే కదా నువ్వు ద్వైతా అద్వైతం పట్టుకొచ్చావు నీకు వ్యర్థమే అని శంకరులు ఇంకోతోటి అన్నారు నాకు వచ్చిన దోషమే నీకు వచ్చింది కాబట్టి నేను ఎందుకు పరిహరించాలి నువ్వే పరిహరించుకోని చెప్పా ఆయన పరిహరించడానికి ఆయన పరిహరిస్తారు కానీ నేనెందుకు పరిహరించాలి నువ్వు పరిహరించి నువ్వు ఈ దోషాన్ని పోగొట్టడం కోసమే నీ సిద్ధాంతం పట్టుకొచ్చి మళ్ళీ అదే దోషంలో పడి దీనికి ఒక న్యాయం ఉంది ఘట్టకుటి ప్రభాత న్యాయము అని ఘట్టకుటి ఏ సంస్కృత పదం ఇది చెక్ పోస్ట్ అర్థం ఘట్టకుటి వీడు రాత్రి బండిలో సామాను వేసుకుని బయలుదేరాడు ఇంకొక ఫర్లాంగ్ దూరంలో చెక్ పోస్ట్ ఉంది కాబట్టి చెక్పోస్ట్ అదే రోడ్డు మీద వెళితే ట్యాక్స్ కట్టాలి దేశంలో ఇలాగే ఉంటుంది వాళ్ళు రోడ్డు మీద వెళితే ట్యాక్స్ కట్టాలి ఉంటాయి ఒక్క సామాన్య కష్టపడతారు వీళ్ళు ఆ ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కోసం ఎవరో చెప్పాడు వీడికి నువ్వు ఇలా లెఫ్ట్కి వెళ్ళిపో అలా రోడ్డు మీద వెళ్ళకు డైవర్ట్ అయిపో ఆ సైడ్ రోడ్స్ ఉంటాయి వాటిల్లో వెళ్ళిపోతే నువ్వు ఈ ఈ చెక్ పోస్ట్ని నువ్వు అవాయిడ్ చేసుకుని యూ విల్ యూ విల్ ఎండప్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది చెక్ పోస్ట్ ఆన్ ది సేమ్ రోడ్ ఓఫర్లాంగ్ అవతల తేల్తావు నువ్వు ట్యాక్స్ కట్టక్కర్లేదని వాడు ఏదో చెప్పాడు ఇలా లెఫ్ట్కి వెళ్ళు ఓ ఫర్లాంగ్ ముందు తర్వాత రైట్కి వెళ్ళి కొంచెం లెఫ్ట్కి వెళ్ళి అక్కడ రౌండ్ తిరిగిలాగే ఏదో ఏదో డైరెక్షన్స్ చెప్పాడు వీడు సరిగ్గా వాడు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం తెల్లవారు మూడు గంటకి డైవర్షన్ తీసుకున్నాడు న్యాయంగా అయితే నాలుగు అయ్యేప్పటికీ ఆ డైవర్షన్లోంచి అవతల వైపుకు వెళ్ళిపోవాలి కానీ వీడు దారి తప్పాడు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి తిరిగి తిరిగి తిరిగి ఎద్దులు అలసిపోయాడు వీడు అలసిపోయాడు తెల్ల తెల్ల వారిపోయింది గమ్ముని ఓ రోడ్డు వచ్చాడు ఆ సంద బై రోడ్డు బైపాస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు వచ్చాడు ఎదురుకుండా చెక్పోస్ట్ ట్టకుటి ప్రభాత ప్రభాత అంటే తెల్లవారేపటికీ వీడు చెక్పోస్ట్ తీరు అప్పుడు ట్యాక్స్ కట్టి ఎదరిగిపోయాడు అదేదో తెల్లవద్భావం డైరెక్ట్గా వెళ్ళి ట్యాక్స్ కట్టుంటే ఈ పాటికి డైరెక్ట్ వెళ్ళిపోయి వెళ్లాల్సినట్టు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుని ఉంది ఇది న్యాయం సో అద్వైతంలో గురువు శిష్యుడు శాస్త్రము అనే త్రిపుటి పొసగదు ద్వైతంలోనే పొసగుతుంది కనుక మనం ద్వైతాద్వైతం పెట్టుకున్నాము ఎందుకంటే అద్వైతాన్ని పూర్తిగా వీలు పెట్టడం ఉపనిషత్తుల్లో సంభవం కాదు శంకరుల కాలం నాటికి సంభవం కాదు ఈనాడు ఇంకా అన్ని సంభవం అవుతాయి ఈనాడు వైఎస్ఆర్ పార్టీ ఓవైపున ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి ఇంకోవైపున ఎగ్గేశారంటే ఏమో చాలా విదూరంగా ఉంది ఇది ఏం ప్రపంచమో కాకుండా ఈ కాలంలో అన్నీ సిద్ధిస్తాయి ఇది అవుతుంది జవాబదీ ఏవి జవా అన్నీ అవుతాయి సో కాబట్టి ఆనాడు వాళ్ళు అద్వైతాన్ని కాదని లేదు ఎందుకంటే ఉపనిషత్తులు ముఖాన్ని ముఖం మీద బుద్ధి పడి చెప్తున్నారు అద్వైతాన్ని అందుకోసం వాళ్ళు ద్వైతాద్వైతం పెట్టుకున్నారు ఈనాడు వీళ్ళైతే గుండెలు తీసిన బొంతులు ద్వైతమే పెట్టేసుకుంటారు పాపం వాళ్ళకి అన్ని తెలివితేటలు లేకపోయాయి ద్వైతాద్వైతం పెట్టుకుని కాలక్షేపం చేద్దామని చూశారు చూస్తే మళ్ళీ ఘట్టపుటి ప్రభాత న్యాయమే అయింది వచ్చింది కాబట్టి బ్రహ్మ భిన్నంగా ఉపదేష్ట గురు ఉండడు బ్రహ్మకడ్డ భిన్నంగా శిష్యుడు ఉండడు నీకు మాత్రం శాస్త్రం ఏ విధంగా రక్షింపబడింది ద్వైతాద్వైతంలో ముటుకు అథ ద్వైత విషయస్ అనేకత్వా అన్యోన్యోపదేశ్రహ్మ విషయ ఉపదేశం అంటే అలా అడ్డగోలుగా మాట్లాడతాయా ్రహ్మయే ద్వైతము బ్రహ్మయే అద్వైతము బ్రహ్మ అద్వైతము అన్నప్పుడు ఏకము రెండవది లేదు కాబట్టి అక్కడ గురువు శిష్యుడు ఈ భేదాలు కుదరవు కానీ బ్రహ్మయే ద్వైతము అన్నప్పుడు ద్వైతం అంటే అనేకం ద్వైతం అంటే అనేకం కాబట్టి ఆ ద్వైత ద్వైతము అనే ఫీల్డ్ ఉంది విషయం అంటే ఫీల్డ్ ఆ ద్వైతము ఫీల్డ్ ఒక్కటి కాదు ద్వైతము ఫీల్డ్ అనేకం కాబట్టి ఆ అనేకంలో ఉపదేశించే గురువు ఉంటాడు ఉపదేశించబడే శిష్యుడు ఉంటాడు దాని అర్థం అనేకంలో గురువు శిష్యుడు ఉన్నారంటే ఆ గురువు బ్రహ్మే కదా అంటే బ్రహ్మే బ్రహ్మకు ఉపదేశిస్తున్నాడా నువ్వు అలా అనుగోలుగా మాట్లాడకు ద్వైతము అనేకం ఇక్కడ బ్రహ్మే బ్రహ్మకు ఉపదేశిస్తున్నాడు కాదు ద్వైతం అనేకం అన్నాం కదా అనేకం అంటే అన్య ఉంటాయి దాంట్లో కాబట్టి గురువు ఉంటాడు శిష్యుడు ఉంటాడు ఆ గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు కాబట్టి ఆ శాస్త్రము వ్యర్థం కాకుండా పరిరక్షింపబడుతుంది అని పూర్వపక్ష చెప్పాడు తెలిసిందండి ఉపదేశంలో గురువు వేరు శిష్యుడు వేరు శాస్త్రం వేరు అనేకం కదా గురువు బ్రహ్మే శిష్యుడు బ్రహ్మే అని అలా ఎందుకు ఇది బ్రహ్మ బ్రహ్మ విషయం కాదు ఇది అంటే గురువు బ్రహ్మే శిష్యుడు బ్రహ్మే గురువైన బ్రహ్మ శిష్యుడైన బ్రహ్మకు ఉపదేశిస్తున్నాడని కాదు అనేకంగా ఉంటుండే ద్వైతం అంటే కాబట్టి గురువు వేరు శిష్యుడు వేరు శాస్త్రం వేరు తమోపదేశం ఉంటుంది అని చెప్పాడు మూడోపక్ష తదా ద్వైతాద్వైతాత్మకం ఏకమేవ బ్రహ్మా నాణ్యదస్తి ఇది విరుధ్యతే అప్పుడు విరోధం వచ్చేస్తుంది విరోధం నుంచి మీరు బయటపడలే ఎందుకంటే మీరేం చెప్పారు ఇది ముఖ్యంగా ఈ ద్వైతాద్వైత వాదాలు వాళ్ళందరూ దీనికి దీన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏమంటారు విష్ణురేవ జగత్ జగదేవ విష్ణు హరిదేవ జగత్ జగదేవ హరి అంటారు అని వాళ్ళు అంటారు నేనన్న మాట కాదు నేను ఎలాగో ఉంటాను అద్వైతులు ఎలాగో ఉంటారు వాళ్ళు అంటారు జగదేవ హరి హరిదేవ జగత్ అని ద్వైతాద్వైతంలో జగదేవ హరి హరిదేవ జగత్ అది అద్వైతం అవుతుంది తప్ప ద్వైతాద్వైతం ఎలా అవుతుందండి ద్వైతాద్వైతం ఎలా అవుతుంది అలా కాదండి జగద్రూపంగా ద్వైతం హరిహి అంటే అద్వైతం ఉన్నప్పుడు అటువంటిప్పుడు జగదేవ హరి కుదరదు జగత్తు భిన్నం హరిహి భిన్న అని ఆలోచించింది జగదేవ హరి హరిదేవ జగత్ అను అప్పుడు అప్పుడు ఏమవుతుంది ఉన్నది హరి ఒక్కడే ఉంటుంది హరి ఒక్కడే ఉంటే గురువు శిష్యుడు మాత్రం నీకు మాత్రం ఎక్కడ కుదిరాను గురువు వేరు శిష్యుడు వేరు అనే భేదము నీకు మాత్రం ఎక్కడ కుదురుతుంది కుదరదు కాబట్టి మాకుండే సమస్య నీకు తప్పదు అని అంటున్నారు చూడంన్న బ్రహ్మ ఒక్కటా రుండే చెప్పిన ఒక్కటే బ్రహ్మ ఆ బ్రహ్మయే అద్వైతంగానూ ఉంది ఆ బ్రహ్మయే ద్వైతంగానూ ఉంది అది కదా నీ సిద్ధాంతం ఒకే బ్రహ్మ ద్వైతంగానూ అద్వైతంగానూ ఉందని చెప్పిన సందర్భంలో ఆ సందర్భంలో ఆ ద్వైత బ్రహ్మలో గురువు వేరుగాను శిష్యుడు వేరుగాను ఉండి వేరుగా ఉండే శాస్త్రాన్ని బోధించుట అనే స్కీము ఆ సందర్భంలో ఎలా ఫిట్ అవుతుందా ఫిట్ కాదు అప్పుడు మళ్ళీ ఇదే సమస్య వస్తుంది ఏమని ద్వైత బ్రహ్మ ద్వైతం కూడా బ్రహ్మే కనుక ఆ బ్రహ్మం ఒక్కటే కనుక ఆ బ్రహ్మయ్యే గురువుగా ఉంది ఆ బ్రహ్మయ్యే శిష్యుడిగా ఉంది ఆ బ్రహ్మయ్యే శాస్త్రంగా ఉందనే పరిస్థితి వస్తుంది అప్పుడు మరి గురు శిష్య సభ సంవాదము అన్నీ అలా కుదిరితే శాస్త్రం వ్యర్థం అనే మాట వస్తుంది మళ్ళీ బ్రహ్మ బ్రహ్మకు ఉపదేశించడం వేస్ట్ కాబట్టి శాస్త్రం వ్యర్థం అనే మాట వస్తుంది మీకు ఎలా పోతుంది అది పోదు అది పోదు ద్వైతాద్వైతంలో పోదు నువ్వు ఒకదానికి సిద్ధపడితే పోతుంది ఏమిటో తెలుసున్నాయి అద్వైతం లేదు ఏం లేదా దేవుడు వేరు జగత్తు వేరు అద్వైతం లేదు ఏం లేదు దేవుడు వేరు జగత్తు వేరు గురువు వేరు శిష్యుడు వేరు వీడు వేరు వాడు వేరు అందరూ వేరు వేరే అని దానికి నువ్వు సిద్ధపడితే కుదురుతుంది న్యూటన్స్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ ప్రతి పదార్థం భిన్న ఉంటాయి అన్ని కదులతో ఉంటాయి వాటికి లాస్ట్ ఉంటాయి దీన్ని ద్వైతం అంటారు దాంట్లో కుదురుతుంది గురువు వేరు శిష్యుడు వేరు శాస్త్రం వేరు అంటే దాంట్లోనే కుదురుతుంది అద్వైతం అసలే కుదరు అయితే పోనీ ద్వైతమే పట్టుకోవచ్చు కదా అద్వైతం ఎందుకంటే చూడు ద్వైతం అయితే కర్మ జ్ఞానం కర్మ ఉపాసన చాలు ఇప్పుడు ఆ జ్ఞానం అక్కర్లేదు ద్వైతంలో జ్ఞానం ఏం చేస్తారండి జ్ఞానం అనవసరం కర్మా ఉపాసం క్లీన్గా ఉంటుంది కర్మ చేసుకోవర్గాన్ని ఇంకో ఉపాసన చేయి ఆ దేవత నీ కోడికి తీరుస్తుందే ఆ కోరికు తీర్చుకో గో హోమ్ ఈ ఉపనిషత్తులు ఇవన్నీ పాపం వాళ్ళకి ఆనెస్టీ ఉండేది ఎవరికి పొర విమాంసత్తులకి ఆ ఆనెస్టీ వాళ్ళకి ఉండేది వాళ్ళు మాకు స్వర్గం కావాలనే మేము యజ్ఞం చేసుకుంటాం స్వర్గానికి పోతాం నువ్వు నీవు ఉపనిషత్తులు అవగలు పోయా అని ఒక ఆస్థితిలో ఉండవు అనమాట అది క్లీన్ కాబట్టి నువ్వు ఉపనిషత్తుల్లోకి వచ్చి ద్వైతాద్వైతం అని ప్రవేశపెట్టేటువంటి హక్కు నీకు లేదు అది పొస్తలది ఎందుకంటే తెలుసు ఎస్మిన్ ద్వైత విషయే అన్యోన్యోపదేశ సహ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఓకే ఇక్కడ తప్పు సహ అన్య అద్వైత అన్యదేవాముద్రదృష్టాంతో విరుద్ధ తర్వాత సముద్ర దృష్టాంతంలో విరోధం వచ్చేస్తుంది ఎలాగంటే చూడు జీవుడు ఉన్నాడు జీవుడు ద్వైతంలో ఉంటాడు అద్వైతంలో ఉన్నాడు కదా ద్వైతంలో ఉంటాడు ఆ ద్వైతంలో అనేక జీవులు ఉంటారు ఒక జీవుడు కాదు ఈ అనేక జీవులలో ఒక జీవుడు ఇంకో జీవుడికి ఉపదేశిస్తాడు అది ద్వైతం అది వేరుగా ఉంది అద్వైతంలో పరబ్రహ్మ ఒక్కటి ఏ ఉంటుంది అది వేరుగా ఉంది ఇది ద్వైతం వేరుగా ఉంది ఇది అద్వైతం వేరుగా ఉంది అని కదా అది చెప్పాలి అని చెప్తేనే నీకు ఈ శాస్త్రము ఉపదేశము ఇవన్నీ ఫిట్ అవుతాయి అలా చెప్పినప్పుడు ఈ బ్రహ్మ వేరు ఆ బ్రహ్మ వేరు అని చెప్పాల్సి ఉంటుంది రెండు బ్రహ్మలని చెప్పాల్సి ఉంటుంది ఒక బ్రహ్మనే మాట కోసం తర్వాత నీ సముద్ర దృష్టాంతం అసలే కొంచం ఎందుకంటే సముద్ర దృష్టాంతంలో సముద్రం ఉన్నప్పుడు ఉన్నదే వేరువేరు తరంగాలు ఉన్నాయన్నప్పుడు కూడా అదే ఉంది అంతేకాని వేరువేరు తరంగాలు ఉన్నాయన్నప్పుడు సముద్రం కంటే భిన్నంగా ఈ తరంగం ఉంది సముద్రం కంటే భిన్నంగా ఆ తరంగం ఉన్నది ఈ తరంగము సముద్రం కంటే భిన్నంగా ఉన్న ఈ తరంగము సముద్రం కంటే భిన్నంగా ఉన్న ఆ తరంగంతో కొలైడ్ అవుతోంది అలా ఏమైనా ఉంటుందండి ఉండదు కాబట్టి సముద్రం భిన్నంగా రెండు వేరువేరు తరంగాలు గురు తరంగము శిష్య తరంగము అనేది అలాంటివేమి ఉండవు కానీ నువ్వు చెప్పేది ఎలా ఉందంటే అద్వైతంలో బ్రహ్మ ఉంటాడు ద్వైతంలో బ్రహ్మయే జీవుడుగా శిష్యుడిగా వేరువేరు జీవులుగా ఉంటారు అను కాబట్టి నీ స్కీము శాస్త్రాన్ని రక్షించటం కోసం ఉద్దేశించిన నీ స్కీము సముద్ర దృష్టాంతంలో ఫిట్ కాదు కాబట్టి సముద్ర దృష్టాంతాన్ని పట్టుకుని ద్వైతాద్వైతం పట్టుకు వాడు ఆ సముద్ర దృష్టాంతము నిలబడ సముద్ర దృష్టాంతం విజ్ఞానైకత్ బ్రహ్మణ అన్యత్ర కల్పనా సంభవతి సంభవతి అంటే నంభవతి అనర్థం ఇప్పుడు సముద్ర సముద్రములోని ఉదకము ఒకట అనేకమా ఒకటే కదా సముద్రంలోని ఉదకం ఒకటే కదా సముద్రంలోని ఉదకము ఒక్కటే అయి ఉండగా అనేక తరంగములు కనబడుతున్నాయని నువ్వు చెప్పాల్సి ఉంటుంది కానీ అనేక తరంగములు ఉన్నాయి వాటి ఎందు భేదము సత్యము వాటిలో ఒక తరంగము గొప్పది ఇంకో తరంగము తక్కువది అని అలాగంటే భేద దృష్టిని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ చేయటానికి అవకాశం ఉండదు కాబట్టి సముద్రోదక దృష్టాంతమైన నువ్వు తీసుకున్న పక్షంలో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే బ్రహ్మ అది ఒక్కటే ఉన్నదా అనేకం ఉంటుందా ఒక్కటే ఉన్నది ద్వైత సందర్భంలో కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే బ్రహ్మయే ఉన్నది జ్ఞానఘనమైన బ్రహ్మయే ఉన్నది జ్ఞానఘనమైన బ్రహ్మ వేరే ఏది లేదు ఎప్పుడు ద్వైతంలో కూడా సముద్రోదకమే ఉన్నప్పుడు కూడా తరంగాల సందర్భంలో కూడా ఉన్నది సముద్రోదకమే అన్నట్టుగా ద్వైత సందర్భంలో కూడా ఉన్నది జ్ఞానఘనమైన బ్రహ్మయే అప్పుడు ఆ జ్ఞానఘనమైన బ్రహ్మయే గురువైంది ఆ జ్ఞానఘనమైన బ్రహ్మయే శిష్యుడైంది ఆ జ్ఞానఘనమైన బ్రహ్మయే శాస్త్రము అయింది అనే ఆ భిన్నత్వమును మీరు ఏ విధంగా నిలబెట్టగలుగుతారు అది సంభవము కాదు ఎందుకో చూసిన నహీ హస్తాదిద్వైతాద్వైతాత్మకే దేవదత్తే వాక్కర్ణయో దేదత్తైకేభూత వాగుపదేష్ట్రీ కల ఉపదేశ్రహీత దూ నేష్ట నాపి ఉపదేశ్రహీతం శక్యే అంటే ఇది కల్పయుతం నశక్యతే అని అర్థం శక్యతే అనుకున్నాడు నా వస్తున్నాడు ఇప్పుడు దేవదత్తుడిని తీసుకో దేవదత్తుడు ద్వైతమా అద్వైతమా అంటే ద్వైతాద్వైతము ఎలాగా దేవదత్తుడు అన్నప్పుడు అద్వైతం రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి నోరుంది అన్నప్పుడు ద్వైతం ద్వైతాద్వైతం ద్వై ద్వైతాద్వైత రూపుడు దేవదత్తుడు అని నువ్వు తీసుకో అలా పెట్టు ఇంకా అలాగే పెట్టాలి ఇంకా వేరే గతి లేదు అలా పెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా గురువు శిష్యుడు పట్టుకురా దేవదత్తుడి నోరు గురువు దేవదత్తుడి చెవులు శిష్యులు ఏమంటాయి దేవదత్తుడు ఏమిటి కాదు శిష్యుడు కాదు దేవదత్తుడు బ్రహ్మ అద్వైతం కదా ఏకం కదా దేవదత్తుడు ఏకం దేవ ఏకమైన దేవదత్తుడు గురువు అయితే మరి శిష్యుడికి ఎవరికి ఇస్తాం దేవదత్తుడు భిన్నంగా శిష్యుడు ఉన్నాడని చెప్పాలి గురు దేవదత్తుడు శిష్యుడైతే గురువు దేవదత్తుడు భిన్నంగా ఉన్నాడని చెప్పాలి దేవదత్తుడే గురువు అయ్యాడు శిష్యుడు అయ్యాడంటే అది అవుతుంది దేవదత్తుడే గురువు దేవదత్తుడే శిష్యుడు అలా కాబట్టి దేవదత్తుడిని పక్కన పెట్టాడు దేవదత్తుడు అద్వైతం ఇంకా నీకు మిగిలిన దారి ఏమిటంటే దేవదత్తుడి నోరు గురువు దేవదత్తుడి చెవులు శిష్యులు అని చెప్పాల్సి ఉంటుంది ఆ రకంగా కాబట్టి అలా చెప్పి నిలబెడతావు ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని అలాగా కూడా అది వినడానికి చెప్పడానికి కూడా బాగులేదు అలా నిలబడదు ఇప్పుడు చూడండి దేవదత్తుడు ద్వైతాద్వైతాత్మకుడు దేవదత్తుడుగా ద్వైతం చేతులు కాళ్ళు మొదలైన రూపంగా ద్వైతం అటువంటప్పుడు దేవదత్తుడిలో ఒక పార్ట్ వాకు కర్ణ నోరు ఒక పార్ట్ చెవులు ఇంకో పార్ట్ ఏకదేశభూతయోగం వాటిల్లో వాక్యేమో గురువైంది ఉపదేశీ చెవి మాత్రం ఒక చెవి తీసుకోండి కూడా రెండు చెవులు తీసుకున్న పర్వాలేదు ఆయన అన్నారు చెవి మాత్రం అది ఉపదేశమును గ్రహించిదే వాక్కు గ్రహించేది కాదు చెవి ఉపదేశాన్ని చేసేది కాదు వాక్కు కేవలము ఉపదేశమును చేసేది చెవి కేవలము ఉపదేశమును గ్రహించేది మరి దేవదత్తుడు ఏమిటి దేవదత్తుడు ఏది కాదు దేవదత్తుడు ఉపదేశం చేసేవాడు కాదు ఉపదేశాన్ని గ్రహించేవాడు కాదు ఆ విధంగా కల్పించుట సంభవమా అంటే సంభవము కాదు కల్పయుటము అశక్య సముద్ర ఏకో సముద్ర ఏకోదకాత్మత్వత్ ఏక విజ్ఞానత్వాత్ దేదత్త పోనీ దేదత్తుల్లోనే ఒక ము గురువైంది ఇంకో ముక్క శిష్యుడైంది అని పెట్టుకోవచ్చు కదా అంటే సముద్రంలో ఒక మొక్క సముద్రోదకం ఒకటా లేకపోతే వేరు వేరా ఒక ముక్క ఒకటైంది ఇంకో ముక్క మరొకటైంది అలా ఏమైనా సముద్రోదకంలో కుదురుతుందా కుదరదు ఎందుకంటే అది ఉదకం అది ఉదకం సో ఈ ఒక సముద్రోదకంలో ఒక ముక్క అట్లాంటిక్ వేవ్ అయింది ఇంకో ముక్క ఇండియన్ ఓషన్ వేవ్ అయింది అంటే అది ఎలా ఉన్నది ఆ అట్లాంటిక్ వేవు ఇండియన్ ఓషన్ వేవు అన్నవి కల్పనలు అక్కడ ఉన్నది ఉదకం మాత్రమే అని చెప్పక తప్పదు అలా ఫిట్ అవ్వలేదు ఎందుకంటే అది ఉదకం కనుక ఉదకం అన్నది అంతా ఉదకమే అంతా ఉదకమైనప్పుడు దాంట్లో ఇది వేరు అది వేరు అని అలా చెప్తారు మీరు అంతా ఉదకమే అదేవిధంగా దేవదత్తుడు అంటే విజ్ఞాన స్వరూపుడు అని తెలివి ఆయన స్వరూపం తెలివి ఆయన స్వరూపం ఆ దేవదత్తుల్లో రెండు ముక్కలు చేయాలి ఒక ముక్క గురువు ఇంకో ముక్క శిష్యుడని పెట్టాలి అలాగే ఎలా అది కూడా మీకు తెలుసా ఈ రహస్యం మీరు గమనించారో లేదా ఈశ్వరుడు ఈ జగత్తుకి అభిన్న నిమిత్తోపాదాన కారణము అంటే ఆయనే నిమిత్తము ఆయనే ఉపాదానము అని అద్వైతంలో చెప్తారు ఏమండి విశిష్టాద్వైతంలోనో ఆ మాటే చెప్తారు ద్వైతంలో కూడా ఆ మాటే చెప్తారు ద్వైతంలో కూడా ఆ మాటే చెప్తారు చెప్పి ఎప్పుడైతే ఈ బ్రహ్మయ పరబ్రహ్మయే జగత్తుకి నిమిత్తం ఉపాదా ఉపాదానం అనేసాడు కదా పర జగత్తుకి ఉపాదానం పరబ్రహ్మే అనేస్తే ఇంకా నీకు ద్వైతం ఎక్కడి నుంచి వస్తుందండి ఎలా వస్తుంది నీకు ద్వైతాద్వైతం రావడమే ఇంత గగనం అయిపోతుంటే ద్వైతం ఎక్కడి నుంచి పుట్టుకొస్తావు ఎలా కుదురుతుంది అంటే ఏమిటి అర్థం ఒక ఆనెస్ట్ ఎప్రైజల్ అనేది లేకుండా మాత్రమే మీరు ఈ మతాలని నిలబెట్టగలుగుతారు ఒక ఆనెస్ట్ ఎప్రైజల్ చేయకూడదు ఆనెస్ట్ ఫ్రాంక్ క్యాండిడ్ అప్రైజల్ చేయకూడదు అలాంటిది ఏం చేయకూడదు అప్పుడు మాత్రమే మీరు దీన్ని దీన్ని ఈ కుదిరిందో కుదిరింది అని ఆలోచన ఇప్పుడు వీళ్ళు ఈ ఆధునిక కుబ్రాలు ఉన్నారు సరే యంగ్ పీపుల్ వాళ్ళని మనం ఏమంటాం వీళ్ళందరూ చెడిపోతున్నారు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటారు వెస్ట్రన్ పాటలు పాడతారు వీళ్ళందరూ చనిపోతున్నారని మనం ఉంటాం వాళ్ళతోటి కొంచెం ఇంటరాక్ట్ అయితే మీకు యూ గెట్ డిఫరెన్స్ ఇచ్చాను మీరు ఇంటరాక్ట్ అయ్యే సందర్భం మీకు ఉండదు మీకు ఎంతసేపు వాళ్ళు చెడిపోతున్నారు వీళ్ళు చెడిపోతున్నారు వీళ్ళు డ్యాన్స్ అదే చూస్తారు మీరు అది క్రికెట్ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఎప్పుడు లేకపోతే ఈ రాకు పా మ్యూజిక్ జా జాక్సన్ అలాంటి మైకేల్ జాక్సన్ జాక్సన్ జాక్సన్ అయినా కదా ఇప్పుడు లేడైనా ఆయన స్వర్గస్థు లేడు ఇప్పుడు ఇంకెవడో వచ్చి ఉంటారు ఎవరో కొత్త కొత్త వాళ్ళు సో నేను ఆ ఫీల్డ్ అంత ఫాలో కావట్లేదు కొద్దిగా చూసి కాబట్టి ఎవరో కొత్త ముఖాలు వచ్చి ఉంటాయి దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు ఈ వాళ్ళని కనుక మీరు టచ్ చేస్తే వాళ్ళు మనకంటే చాలా లోతుగా ఆలోచించే శక్తి కలవారని మీకు అర్థమైంది వాళ్ళని టచ్ చేయకుండా దాన్ని వాళ్ళు వదిలేస్తే మన పని మనం చేసుకోవచ్చు వాళ్ళు చెడిపోయారని ఒక చేతులు వదిలిపేసుకుని మనం గుర్తు చేస్తున్నాం వాళ్ళని మీరు కనుక టచ్ చేస్తే వాళ్ళు చాలా రివల్యూషనరీ థింకింగ్లో ఉంటారు ఒకసారి నేను అన్నాను ఒక చికాగోలో యంగ్ మ్యాన్లను కలిశారు నేను కలిసి నేను అన్నాను ఇండియా ఎప్పుడు పరాయి దేశం మీద దండయాత్ర చేయలేదు అన్నా కరెక్ట్ నేను అన్నాను ఏదో మాటవరసకు అన్నాను అంటే అతనున్నాడు వాళ్ళలోనే వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఇంకా పరాయి వాళ్ళ మీద దండయాత్ర చేయడానికి అవకాశమే లేదు వాళ్ళకి ఎక్కడా లేదా ఏదో గొప్ప క్వాలిటీ కింద చెప్తావుతు నువ్వు అన్నది ఐట్ థింక్ అంటే నేనేమన్నానంటే డియర్ యంగ్ మ్యాన్ ఇండియా అంటే కొంత ప్రేమ పెట్టుకోవాలి అంత నెగిటివ్ పెట్టుకోవద్దు అని నేను అడ్డం పెట్టి బయటపడ్డాను ఎందుకంటే బయటికి ఇండియా నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనం ఇండియా నేను పరుక్షంగా మాట్లాడకూడదు అని ఏదో అలాగేదో చెప్పి బికాజ్ యూ కె నాట్ డినై బట్ కీసెస్ వీళ్ళే ఇక్కడ ఇది పల్నాడు అంటాడు పల్నాడు అంటే ఎవరండి పల్నాడు యుద్ధం అంటే ఎవరి యుద్ధం అది ఏదో సినిమా కూడా తీస్తారు దాంట్లో ఎవరి యుద్ధం అది వీళ్ళలో రెండు పెద్ద గ్రామ పెద్దల యుద్ధం అది బొబ్బిలి యుద్ధం ఏమి యుద్ధం అది వీళ్ళలో వీళ్ళు కొట్టుకున్నదే సామర్లకోట ప్రభుకిను బొబ్బిలి ప్రభుకి దెబ్బలాట సామర్లకోటలో రైలు ఎక్కితే బొబిల్లో మూడు గంటలు కాకుండా బొబ్బిల్లో దిగుతారు దీంట్లో వీళ్ళకి దెబ్బలాట వీళ్ళ మొహం అనగా విజయనగరం ఉన్న బొబ్బిలి అయ్య రామ సామర్లకోటకి బాధిప ఇచ్చారు సామర్లకోట వచ్చేశారు కానీ ఫైట్ సామర్ల కోట కాదు విజయనగరం అండ్ బొబ్బిలి అంటే గంటసేపు డ్రైవ్ చేస్తే విజయనగరం నుంచి బొబ్బిలోకి వెళ్తారు నేను వెళ్ళొచ్చాను బొబ్బిలి దాంట్లో ఫైట్ ఏమిటండి విజయనగరానికి బొబ్బిలికి ఫైట్ ఏమిటండి